క్తికాంత ఎంత మూర్ఖురాలో గాని చిక్కుబెట్టు నెట్టిసిద్ధునైన చిక్కరయ్య అల్పచీకాకుమతులకు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము రెండవ ఆత్మవై శరీరములో అన్ని పనులూ చేయుచున్న ఓ ఆత్మ వినుము మోక్షమను దానిని చాలామంది ఆశిస్తుంటారు కావున మోక్షమును ఒక ముక్తికాంతలాగా పోల్చి చెప్పుకుందాము ఒక స్త్రీ స్నేహము కావాలంటే సినిమాల్లో హీరోల్లాగా ఎన్నో తంటాలు పడవలసి ఉన్నది అట్లని హీరోయిన్లాగా సులభముగా ముక్తికాంత చిక్కునది కాదు ఎన్నో సత్ప్రవర్తనలుండినా ఎన్నో భక్తి పనులు చేసి చూపించినా నీవు తప్ప నా దృష్టిలో ఎవరూ లేరు అని నా ముక్తి అంత సులభముగా వచ్చున్నది కాదు అందువలన చాలామంది దైవమార్గములో నడచి తాము అనుకున్నట్లు ముక్తి లభించలేదని చీకాకుపడి అందని ద్రాక్ష పుల్లన అన్నట్లు దైవాన్ని నిందించినవారుకూడా కలరు దేవుడిని తెలుసుకోవడమే ముక్తి దేవుని ఎందు ఐక్యమవ్వడమే ముక్తి దేవుణ్ణి తెలుసుకోవడము అంత సులభము కాదు దేవాలయములో ప్రతిమ చుట్టు మాయ ఆవరణము యొక్క గుర్తుగా సింహతలాటమున్నట్లు దేవుని చుట్టూ మాయగలదు దేవుని చేరాలనుకున్న వారినందరినీ దేవుని చుట్టూ ఉన్న మాయ ఎన్నో చిక్కులు పెట్టి చివరకు వానిలోని ఓపిక నశించునట్లు చేయును అటువంటప్పుడు కొందరు అల్పచికాకులు విసుగు చెంది దేవుని మార్గమునే వదిలివేయుదురు అందువలన ముక్తి అనునది సులభముగా దొరుకునది కాదు అని పెద్దలు చెప్పారు ఎన్ని కష్టములొచ్చినా ఎన్ని మనోఛోదనలొచ్చినా పట్టు పట్టువదలక ప్రయత్నించువాని మాయ ఏమీ చేయలేదు ముక్తి తప్పక లభించును